దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు జనకుడ అన్నమాచార్యుడ విేయవే అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో గణనారదాది భాగవతులతో ధనుజమర్దనుడైన దైవశి కామని తోడ వెనుకొని ఆరగింత విచ్చేయవే వైకుంఠాన నుండి ఆలువారుల లోపల నుండి లోకపు నిత్యముక్తులలోన నుండి శ్రీకాంత తోడనున్న శ్రీవేంకటేశుగూడి ఈకడ ఆరగింత ఇంటికి విచ్చేయవే సంకీర్తనముతో తోడ తనకాదులెల్లబాడ పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి లంక శ్రీవేంకటగిరి లక్ష్మీవుడు నీవు అంకెల మాయింటి ఇంటి విందులారగించవే